జై గురుదత్తం వైరాగ్య ప్రకరణం భాగం ఇక పోతే ప్రపంచం అంతా ఎడు చూసినా కనిపించేటువంటిది అహంకారం ఈ అహంకారం అనేది ఏ జీవిలో చూడండి అల్ప జీవిలో అయినా సరే అధిక జీవులో అయినా సరే ఎటువంటి జీవులు అయినా సరే అహంకారం ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తూ ఉంటుంది అందుచేత శ్రీరామచంద్ర ప్రభు తన యొక్క విశ్లేషణ పరంపరలో అహంకారానికి మూడవ స్థానం ఇచ్చి దాని గురించి విస్తారంగా విశ్లేషణ చేశాడు ఈ ప్రకరణంలో ఏమిటంటే అహంకారం రెండు రకాలని చెప్పాడు రాముడు ఒకటేమిటంటే అందరికీ తెలిసిన అహంకారంట ఏది నేను ఇంత గొప్పవాడిని అంత గొప్పవాడిని వీరుణ్ణి అందగాడిని విద్యావంతుణ్ణి ధనవంతుణ్ణి అని ఈ రకంగా ఎవరైతే భావిస్తూ ఈ రకమైన భావనను కలిగించేది ఒక అహంకారం అందరికీ కనిపించిందే అందరికీ తెలిసిన విషయమేది అయితే దీనికి కూడా మూలభూతమైనటువంటిది మనో అహంకారం ఉంది ఏమిటయ్యాదంటే ఈ దేహమే నేనని మనం అనుకుంటున్నాం గనక దీనివల్ల నేను అందగాండని నేను రాజునని నేను వీరుణ్ణని నేను విద్యావంతుండని నేను ధనవంతుండని ఈ రకమైన అహంకారాలు వస్తున్నాయి కనుక మనకు బహిరంగంగా కనిపించే అహంకారానికి మూలభూతమైనటువంటిది ఏమిటంటే ఈ దేహమే నేను అనుకునే అహంకారం అంటే ఈ దేహమే నేను అనే భావన ఏదైతే ఉన్నదో ఆ భావన పేరే అహంకారం అన్నమాట మానవులు ఎన్నో ఘోరకృత్యాలు చేస్తూ ఉన్నారు ఎందువల్లంటే ఈ దేహ ఆత్మ భ్రాంతి అంటే ఈ దేహమే నేను అనేటువంటి భ్రాంతి వల్ల ఈ దేహమే నేను అనుకునేటువంటి అహంకారం వల్లే ఘోరకృత్యాలు అనాదిగా చరిత్రలో చేస్తూ ఉన్నారు అందువల్ల ఈ అహంకారం దేహమే నేను అనుకునేటువంటి అహంకారం మానవులకు దీర్ఘకాల శత్రువయ్యా మహర్షి అన్నాడు ఏమిటయ్యా శత్రువు నీకు ఈ అహంకారాన్ని నేను కొడుతోందా నిన్న ఏదైనా పీక్కు తింటోందా నీ దగ్గర డబ్బులు అడుగుతోందా దీని ఎలా శత్రువు అంటున్నావు నువ్వు అంటే రాముడు చెబుతున్నాడు దీనివల్ల అత్యంత ప్రమాదకరమైన మనిషి పరిస్థితి మనిషికి ఒకటి వస్తోందండి ఏమిటంటే మనిషికి సమతాబుద్ది లేకుండా చేస్తోంది అహంకారం దేహమే అహంకారం అంటే ప్రతి మనిషి కూడా ప్రతి జీవి కూడా తనకొక శరీరం ఉంది కదా అలాగే తక్కిన వాళ్ళందరికీ కూడా శరీరాలు ఉన్నాయి కదా నాకెట్లాగైతే కష్ట సుఖాలు శరీరం వల్ల వస్తున్నాయో అట్లాగే వాళ్లకు కూడా వాళ్ల శరీరాల వల్ల కష్ట సుఖాలు వస్తూ ఉంటాయి కదా నా కష్టం లాంటిదే వాళ్ల కష్టము నా సుఖం లాంటిదే వాళ్ల సుఖము అని ఎప్పుడు అనుకోని నా శరీరమే గొప్ప నేనే గొప్ప నా కష్టమే అందరికంటే ఎక్కువ కష్టం అనిపిస్తూ ఉంటుంది అందుచేత సమతా భావన లేకుండా చేస్తుంది ఈ అహంకారం శరీరమే నేననుకునే అహంకారం అందువల్లే మనిషికి శాంతి అనేది బొత్తిగా లేకుండా పోతుంది ఎప్పుడైతే శాంతి లేకుండా పోయిందో మనిషికి ప్రపంచంలో ఉండే జీవుల మీద అందరి మీద క్రమక్రమంగా వైరం వస్తూ ఉంటుంది ఒకడు గొప్పవాడని ఒకడు తక్కువ ఆలోచన చేస్తూ ఉంటాడు ఎప్పుడైతే తక్కువ వాడు ఆలోచన చేస్తున్నాడో అప్పుడైతే అప్పుడు తనకంటే ఎక్కువ వారి మీద తనకి విరోధం ఉంటుంది ఎప్పుడైతే విరోధం ఉందో వాళ్ల మీద కక్ష సాధించాలనే ప్రయత్నం ఉంటుంది తనకంటే తక్కువ జీవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పీడించాలి వాళ్ళని కష్టపెట్టాలి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సొమ్ము లాక్కోవాలి ఈ ఆలోచనలు కూడా వస్తూ ఉంటుంది తనకంటే తక్కువ వారిని పీడించడం తనకి సాధ్యం కనుక పీడిస్తూ ఉంటాడు అలా పీడిస్తే వారి దగ్గర ఉన్న సంపదలు మొదలైనటువంటి తనకు సుఖం కలుగుతుంది కదా అని ఆలోచన ఉంటాడు కానీ దానివల్ల కలిగేటువంటి సుఖం కూడా తాత్కాలిక సుఖమే అని కొంతకాలం అయిన తర్వాత అతనికి తేలిపోతుంది ఆ తేలిపోవడం వల్ల ఇంతకాలం తనైతే పక్క వాళ్ళని పీడించాను తప్పితే శాశ్వతంగా స్థిరంగా సిమెంట్ కాంక్రీట్ లాగా నిలిచిపోయేటటువంటి సుఖాన్ని సంపాదించలేకపోయాని అనే బాధ మళ్లీ వాడిని పీడిస్తూ ఉంటుంది ఇది ఎప్పటికప్పుడు ఇప్పుడు తను సంపాదించినటువంటి సుఖం జారిపోతోందే దీన్ని నిలబెట్టుకునేదట్టా ఏడుపు కూడా ప్రారంభం కనుక ఏం తేలిపోయింది తనకంటే అల్పులైన జీవులు ఎవరైతే ఉన్నారో వారిని పీడించడం వల్ల తనకు ఏ రకమైనటువంటి శాశ్వత సుఖంగాని సుస్థిరంగా ఉండే సుఖంగాని రావడం లేదు అని తేలిపోతుంది ఎందుకు రావడం లేదయ్యా అంటే అనేక కారణాలు ఆలోచిస్తాడు ఏమిటంటే తనకంటే కొంతమంది బలవత్తరులైనటువంటి జీవులు ఉన్నారయ్యా వారి వల్ల తనకు కలిగేటువంటి సుఖానికి కొంచెం ఇబ్బంది వస్తోంది కనుక ఆ బలవత్తరులు కూడా తను ఎట్ల తనకంటే తక్కువ వాళ్ళని పీడించాలని ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళు నన్ను పీడించాలని ప్రయత్నం కనుక ఈ బాధ తట్టుకోవాలంటే ఏం చేయాలని ఆలోచించి తనకంటే బలంగల కల వారిని మిలిగా కాకాబట్టి వారిని స్తోత్రం చేసి వారిని బుట్టలో వేసుకుని వారి ద్వారా కూడా కొంత సుఖం పొందాలని ప్రయత్నం చేస్తాడు ఎప్పటికప్పుడు సుఖం కోసం నిరంతరం పడే ఆరాటమే మిగులుతుంది తప్పితే ఈ కాకా వ్యవహారం కూడా సరైనటువంటి ఫలితాన్ని ఇవ్వక చివరికి దుఃఖమే ఎక్కువగా మిగిలిపోతూ ఉంటుంది కనుక ఇతర జీవులు తనకంటే ఎక్కువ తక్కువాలనుకున్నా కూడా చివరికి మిగిలేదేమిటయ్యా అంటే దుఃఖమే అని తేలిపోయింది ఇలాంటి అసమానత్వ దృష్టి మనకు కలగటానికి మూల కారణం ఏమిటయ్యా అంటే అది నేనే ఈ శరీరాన్ని ఈ శరీరాన్నే నేను అనేటువంటి భావమే దీని అహంకారం కనుక ఓ మహర్షి నాకు పరిశీలించగా పరిశీలించగా మీకు నచ్చుతుందో నచ్చుదో గాని ఒక మాట అనిపిస్తోందయ్యా ఈ విషయంలో బౌద్ధుడే నయంగా కనిపిస్తున్నాడు ఆ బౌద్ధుడేం చెబుతున్నాడంటే ఈ ప్రపంచంలో ఏది సత్యమైంది లేదు పరమాత్మ కూడా లేడు మొత్తం శూన్యమే అని చెబుతున్నాడు అతడు చెప్పే శూన్యవాదాన్ని కూడా నేను పరిశీలన చేసి చూశాను శూన్యవాదం విషయంలో అతడు యుక్తియుక్తంగా మాట్లాడుతున్నట్టుగా నాకు తోచడం లేదు అయినప్పటికీ ఆ బౌద్ధుడు నాడే జీనుడు జీవులందరి పట్ల పెంచుకోమని మాత్రం బోధిస్తున్నాడు అందరి జీవులు తనతో సాటివే అని భావించమని బాగా బాగా బోధిస్తున్నాడు ఈ బోధ మాత్రం నాకు బాగా నచ్చింది ఈ విషయంలో తక్కిన వాళ్ల కంటే జినుడు చేసేటువంటి బోధ చక్కగా ఉంది యోగ్యంగా ఉంది శూన్యవాదం విషయం పక్కన పెట్టేద్దాం ఈ సమత్వ విషయంలో మాత్రం అతని భావన అతని బోధ చాలా బాగుంది కనుక ఈ విధంగా దుఃఖాలకు హేతువైనటువంటి అహంకారం ఉందే ఇన్ని రకాలుగా విశ్లేషణ చేయనప్పటికీ చేసినప్పటికీ కూడా నన్ను కూడా ఆక్రమించేసింది నాకు కూడా ఈ దేహం నేనేటువంటి భావం చాలా పట్టుకు పీకుతోంది ఆ పీకుతుంటే నేను విశ్లేషణ చేసి చేసి దీన్ని దాటాలని చాలా ప్రయత్నం చేసి చివరికి దాన్ని దూరంగా తోసిపారేశాను ఇప్పుడు నేనే భావంలో ఉన్నానంటే నాహం రామో నమే వాన శాంత ఆసితు అది నా పరిస్థితి ఎందుకని స్వాత్మనీ వినోయథ అంటున్నాడాహం రామహ మహర్షి నాకు ఇప్పుడు రాము నేనే భావం లేదు ఈ రాముడు అనేవడు ఈ శరీరానికి పేరు రాముడు అనేది నాకు శరీరానికి సంబంధం లేదని నేను నిశ్చయం చేసుకున్నాను గనక నేను రాముడు అని చెప్పేందుకు వీల్లేదు ఎందుకంటే ఈ రాముడు అనే పరీరం పేరు ఈ శరీరానికి సంబంధించింది గనక భావేషుచినమే మనహ ఈ శరీరంలో అంతర్భాగంగా మనస్ ఒక అవయవం ఉంది ఒక పరికరం ఉంది దానివల్ల ఏం జరుగుతోంది ఆలోచనలు వస్తున్నాయి ఆలోచనలు వచ్చి వాడు ఎక్కువ వీడు తక్కువ ఇటువంటి ఆలోచనలు కలుగుతున్నాయి నేను గొప్ప అని ఆలోచన కలుగుతోంది నాకు ఆ భావాలతో కూడా సంబంధం లేదు కనుక నాకు శరీరంతో సంబంధం లేదు కనుక శరీరాంతర్భాగమైనటువంటి భావాలను కలిగించేటువంటి మనస్సుతో కూడా సంబంధం లేదు అయితే ఇప్పుడు నీ పరిస్థితి శాంత ఆసితు ఇచ్చామి ఆసితుం ఏ రకమైనటువంటి సంకల్ప వికల్పాలు లేకుండా ప్రశాంతంగా ఉండాలని నేను ఇచ్చామి కోరుతున్న ఇప్పటికీ కూడా ఆ విషయంలో సుస్థిర స్థితి రాలేదు నాకు అయితే దీంట్లో ఏమి నాకు స్వాత్మనీ వినోయథ అందరు జీవుల్ని తనతో సమంగానే భావించమని బోధించే జనుడు ఏ విధంగా భావన చేస్తున్నాడో అదే విధంగా నా మనస్సుకు నేను బోధిస్తున్నాను ఓ మనస్సా ఎక్కువ తక్కువ నా దగ్గరికి తీసుకురాబోకు అందరూ సమైన భావాన్ని ఎట్టి పెట్టుకో అనేటువంటి బోధ నేను చేస్తున్నాను కనుక హే మహర్షి నేను మనస్సుతోనూ శరీరంతోనూ సంబంధం లేకుండా జీవించాలని ప్రయత్నం చేస్తున్నాను గనక మానవులకు దీర్ఘకాల శత్రువైనటువంటి ఈ అహంకారం అనేటువంటి భావాన్ని అనగా ఈ దేహమేనైనటువంటి భావాన్ని దూరంగా తోలేసి నేను ప్రశాంతంగా ఉండాలని ఇంకా ప్రయత్నం చేస్తున్నానయ్యా కనుక ప్రపంచంలో కనిపించేటువంటి పదార్థాల్లో అహంకారానికి కూడా ఏమీ విలువలేదు అని నేను తేల్చుకున్నాను అని శ్రీరామప్రభువు చెబుతున్నాడు అహంకారం రెండు రకాలను ఆయన చెప్పాడు ఒకటి నేను ఇంత గొప్పవాడిని అంత గొప్పవాడిని భావించే అహంకారం దానికి కూడా మూలభూతమైనటువంటిది రెండో అహంకారం అది ఏమిటంటే నేనే ఈ దేహము అనుకునేటువంటి భావం అదే అహంకారం ఆ రెండింటినీ కూడా ఆయన విశ్లేషణ చేసి ఇలా చెప్పాడు గత వారంలో నాహం రామో నమేవాసిమిామి అక్కడికి అయిపోయింది ఆయన చెప్పదలసి భావం రాముడనే పేరు ఈ శరీరానికి గనక ఈ శరీరం నేను కాదు కనుక నేను రాముణ్ణి కాదు ఈ శరీరంలో అంతర్భాగం మనస్సు కనుక మనస్సు చేసే భావాలకు నాకు సంబంధం లేదు అందుచేత శాంత ఆశితుామి శరీరంతోనూ మనస్సుతోనూ సంబంధం లేకుండా శాంతంగా ఉండాలని ప్రయత్నం చేస్తున్నాను అక్కడికి అయిపోయినది అయితే అక్కడితో ఊరుకోకుండా ఆ రామప్రభు ఏమన్నా అంటే స్వాత్మనీవ జినోయథా సర్వజీవులు తనతోనే సమము అని చెప్పే విషయంలో బుద్ధుడు ఏ రకమైనటువంటి భావాలను చెప్పాడో ఆ బౌద్ధవాదిలాగా నేను కూడా సమతాబుద్దితో ఉండాలని ప్రయత్నం చేస్తున్నాను అదే నాకు చాలా బాగుంది అని చెప్పాడు అయితే బుద్ధుడు ప్రసక్తి ఏమిటయ్యా ఇక్కడ బుద్ధుడేమో క్రీస్తుకు పూర్వం వెయ్యి సంవత్సరాల ప్రాంతంలో వాడు శ్రీరాముడేమో రామాయణం ప్రకారంగా ఎప్పుడో త్రేతాయుగంలో వాడు అంచేత ఎక్కడి రాముడు ఎక్కడి బుద్ధుడు కనుక దీన్ని చూడగా మనకేమనిపిస్తుందంటే ఈ జ్ఞానవాసిష్టం అనే గ్రంథం బౌద్ధ బాగా ప్రచారంలోకి వచ్చిన తరువాత అప్పుడు వచ్చిన గ్రంథమేమో అని కొంతమందికి సందేహం కలుగుతూ ఉంటుంది కానీ ఇక్కడ రహస్యం ఏమిటంటే బుద్ధ భగవానుడు కొన్ని భగవాలను వ్యాప్తి చేశాడు కొన్ని భావాలను వ్యాప్తి చేశాడు అయితే ఆ భావాలను ఆయన సృష్టి చెయ్యలేదు ఇవాళ మనం బుద్ధ భగవానుడిని ఎవరనుకుంటున్నాం శుద్ధోదన పుత్రుడైనటువంటి బుద్ధుడిని బుద్ధ భగవానుడు అనుకుంటున్నాం అయితే ఈ బుద్ధుడు అంటే శౌద్ధోదన పుత్రుడు ఏం చెప్పాడంటే తాను చెప్పే భావాలన్నీ తనతో కొత్తగా పుట్టలేదని ఇవి సనాతనంగా వస్తున్న భావాలని ఆయనే స్వయంగా చెప్పాడు ధర్మపీఠ కుమం అనేటువంటి పుస్తకాల్లో అందుచేత ఈ బుద్ధుడి పేరు రాగానే అది ఈ శౌద్ధోదన బుద్ధుడే అనుకోకూడదని పండుతులంతా నిర్ణయం బుద్ధులు అనేక మంది బుద్ధులు ఉన్నారని బౌద్ధ ఉంది వారిలో మనం ఉన్న కాలానికి కట్టకడపటి బుద్ధుడు శౌద్ధోదన బుద్ధుడు ఈ బుద్ధుడికి వెనకాల అనేక మంది బుద్ధులు బౌద్ధాచార్యులు ఉన్నారు ఉన్నారన్నట్టుగా సాక్ష్యాధారాలు వాళ్ళ గ్రంథాల్లోనే ఉన్నాయి కనుక శ్రీరామచంద్రుడు ఉన్నటువంటి ఆ యుగంలో కూడా త్రేతాయుగంలో కూడా ఈ బౌద్ధ భావాలు ఉన్నాయి బౌద్ధ భావాలున్నంత మాత్రం చేత అవన్నీ కూడా ఈ శౌత్ోదనుడికి అంటగట్టి అంటే ఈ ఈ నవీనుడైనటువంటి బుద్ధుడికి అంటగట్టి ఈ భావాలని కొత్తగా పుట్టినయని మనం అనుకోకూడదు ఆ భావాలు అంతకుముందు కూడా ఉన్నాయి పూర్వరామాయణంలో కూడా జాబాలి మహర్షి సందర్భంలో కొన్ని నాస్తిక భావాలను బౌద్ధ భావాలను వాల్మీకి మహర్షి చూపించాడు అంటే ఏమిటి వాదాలు ఆ కాలంలో కూడా ఉన్నాయి అయితే వాళ్ళు చేసేటువంటి శూన్యవాదం మాత్రం తనకి బాగాలేదని వారు చెప్పేటువంటి సమతాభావం మాత్రం తనకు చాలా బాగుందని శ్రీరామచంద్రమూర్తి చెబుతున్నాడు అని వాల్మీకి ఇక్కడ చెబుతున్నాడు ఇలా చెప్పడం చేత శ్రీరామచంద్రమూర్తికి ఉన్నటువంటి సమతాభావం అంటే అన్ని పక్షాల మీద ఉండేటువంటి సమభావం ఈ సిద్ధాంతమే నాది వీరు చెబితేనే ఒప్పుకుంటాను అనే అనేటువంటి దృష్టి కాకుండా ఎక్కడ ఏ మంచి ఉంటే దాన్ని తీసుకుంటాను అని శ్రీరాముడి యొక్క భావాన్ని వాల్మీకి మహర్షి మనకు చూపిస్తున్నాడు అందుకనే శ్రీరాముడు ఈ సమతాభావాన్ని మెచ్చుకుంటూ స్వాత్మనీవ జనోయ అని చెప్పాడని మనం గ్రహించాలి ఈ విధంగా శ్రీరామచంద్ర ప్రభు అహంకారాన్ని గురించి విశ్లేషణ చేస్తూ తన యొక్క అహంకార రాహిత్యాన్ని సర్వస్వభావాన్ని దృష్టాంతపూర్వకంగా చెబుతున్నాడు అన్నట్లుగా జిన బౌద్ధవాదాల్లో ఉండేటువంటి మంచిని కూడా అంగీకరిస్తూ విశ్లేషణ చేసిన తర్వాత ఆయన మనస్సు మీదికి తన విశ్లేషణ మరణించాడు పదహారవ సర్గలో శ్రీరామచంద్ర ప్రభు మనస్సును అనేక విధాలుగా అనేక కోణాల్లోంచి విపులంగా విశ్లేషణ చేశాడు అనేమన్నాయంటే ఓ మహర్షి ఈ మనస్సుకి ఊరకుక్కకి పెద్దగా తేడా లేదయ్యా అనేసాడు ఏమిటయ్యా అంటే ఊరకుక్క ఎప్పుడు కూడా ఊళ్ళో ఇట్నుంచి అటు అట్నుంచి ఇటు ఏదో బ్రహ్మాండ బ్రహ్మాండమైన పని పరిగెత్తుతూ ఉంటుందట అలాగే ఈ మనస్సు కూడా ఎప్పుడు ఇటునుంచి అటు ఇటు పరిగెత్తు ఏదో పనున్నట్టుగా ఊరకుక్కకు విలువ దాని పరుగులకు ఫలితం లేదు ఈ మనస్సు గతి కూడా అంతేనయ్యా అన్నాడు అయితే నువ్వు చెప్పిన ఉపమానం అందంగానే ఉంది గాని కేవలం ఊరకుక్క లాంటిదైతే ఈ మనస్సును తేలిగ్గా నువ్వు భోన్లో పెట్టేసి కదా మెడకి ఉచ్చివేసేసి కంట్రోల్లోకి తెచ్చుకోవచ్చు కదా అంటావేమో ఓ విషయామిత్ర మహర్షి మీకు తెలియని విషయం కాదు సింహాన్నైనా భూమిలో పెట్టడం సులభమేమో కానీ ఈ మనస్సును మాత్రం అదుపులో పెట్టడం సాధ్యం కానే కాదు మహాకష్టం ఓన్లేవయ్యా ఈ మనస్సు నీకేం అపకారం చేసిందయ్యా దాని దోనీదో ఆలోచన చేసుకుంటూ పోతాం కదటయ్యా పోని దాని ఆలోచన దాన్ని చేసుకుని నీకేం నష్టం అంటారేమో ఇది మనకి గొప్ప అపకారం చేస్తోంది ఏమిటంటే అన్ని శరీరాల్లోనూ ఒకే పరమాత్మ వ్యాపించి ఉన్నాడు అని ఎంతమాత్రం ఒప్పుకొని పట్టి బలవంతాన అన్ని రకాల హేతువులు చెప్పి తర్కాలు చెప్పి ఆర్గ్యుమెంట్స్ చెప్పి దాన్ని ఎట్టాగొట్టా ఒప్పించినా దాన్ని ఎప్పటికీ అనుభవంలోకి రానీదు ఎప్పటికప్పుడు భేదు భేద దృష్టిని తెచ్చి మనం ఎత్తిన రుద్దివేరేస్తూ ఉంటుంది ఈ భేద దృష్టి ఎంత మనం కష్టపడ్డా పోనే పోదు ఈ మనస్సు చేసే అలరి వల్ల ఈ భేద దృష్టి వల్లే మనం దుఃఖంలో పడిపోతున్నాం ఈ భేద దృష్టి కనుక లేకపోతే నిజానికి మనకు దుఃఖమే లేదని నేను స్పష్టంగా తెలుసుకున్నా ఆ విషయం మీకు పూర్వమే మనవి చేశా కూడా ఏమిటి అనేక ఇప్పుడు జరిగినటువంటి మూడు విశ్లేషణలోనూ భేదబుద్ధి వల్లనే మనకి ప్రధానంగా దుఃఖం వస్తుంది విషయం మీకు మనవి చేశా ఈ భేద బుద్ధి కలగడానికి ఎవరయ్యా కారణం అంటే మనలో ఉండే మనస్సే ఈ మనస్సు సామాన్యంగా మనం ఏ ప్రకారంగా అలవాటు చేస్తే ఆ ప్రకారమైన అలవాటుతో నడిచిపోతూ ఉంటుంది సరే ఫోన్లే దీంట్లో ఈ సౌకర్యం ఉంటుంది కదా చిన్నప్పటి నుంచే మంచి అలవాట్లు చేద్దాం మంచి ప్రవర్తన దీనికి నేర్పుదాం ఆ రకంగా ఉంటే ఆ అలవాట్లో ఆ ఉరివిడి ప్రకారమే పోతూ ఉంటుంది కదా రైలు పట్టాల మీద బండిని పెడితే ఆ బండి అట్లాగే పట్టాలు వెంబడిపోయినట్టుగా మంచి అలవాట్లు చేస్తే ఈ మనస్సు బండి అట్లాగే పోతుంది కదా అని ఆశపడితే అంతవరకు బానే ఉంటుంది కాని కొత్త రుచి ఒకటి కలిగిందంటే కొన్ని ఏళ్ల తరబడి మనం చేసినటువంటి శిక్షణ అంతా మనం అలవాటు చేసిన అలవాట్లన్నీ మరిచిపోయి క్షణంలో ఈ కొత్త వ్యసనంలో పడిపోతుంది ఈ సముద్రం పరిస్థితి ఈ మనస్సు యొక్క ఉంది ఏంటంటే ఈ మనస్సుకి సముద్రంలో ఉన్నన్ని విషయాలు ఉన్నాయి దీంట్లో సముద్రమంతా తాగేయాలంటే తాగేసేమో మేరు పర్వతాన్ని పెకలించి నెత్తికి ఎత్తుకోవచ్చేమో భగభగా వండే అగ్నిజ్వాలను తెచ్చేసి కావాలంటే మింగేయచ్చేమో కానీ ఈ మనస్సును మాత్రం నిగ్రహించడం సాధ్యం కానే కాదయ్యా ఇంత ప్రమాదకరమైంది ఈ మనస్సు అందుచేత ఈ మనస్సు విషయంలో నేను చాలా భయపడుతున్నాను ఈ మనస్సును నిగ్రహించాలని చాలా గట్టిగా కృషి చేస్తున్నాను ఈ చిత్తాన్ని నిగ్రహించాలని నీకు అంత ఎందుకయ్యా పట్టుదలా అంటావేమో నాకు ఈ జగత్తు మొత్తం మీద కూడా అంటే ఈ జగత్తులో కనిపించేటువంటి సమస్త పదార్థాలన్నింటిలోకి ఈ రక ఈ రకమైన జగత్తు కనిపించడానికి ఈ జగత్తులో ఇన్ని విభిన్నమైనటువంటి వస్తువులు కనిపించడానికి నాకంటే భిన్నంగా జగత్తు ఉందని నేను వేరు జగత్తు వేరు అనేటువంటి భావం కలగటానికి వీటన్నిటికీ మూల మనసే మనస్సే అని నాకు స్పష్టంగా అనిపిస్తోంది చిత్తం కారణమర్థానా తస్మిన్సతి జగత్రయం తస్మిక్షీణే జగత్ీణం తచ్చికిత్స్యం ప్రయత్నత హే మహర్షి మనస్సు ఉంటేనే ప్రపంచం ఉంది మనస్సు లేకపోతే ప్రపంచమే లేదు ఈ దృశ్యమాన పదార్థాలిన్ని వివిధమైన పదార్థాలు కనిపిస్తున్నాయే వీటిల్లో ఒక్కొక్క దానికి కారణం ఏమిటి కారణమేమిటి అన్వేషిస్తూ వెళ్ళాను ఒక కుండ కనిపించింది అనుకోండి ఈ కుండకు కారణం ఏమిటి అని అన్వేషించాను మట్టి అని తోచింది ఒక బంగారపు నగ కనిపించింది అనుకోండి దీనికి కారణం ఏమిటి అన్వేషించాను దానికి కారణం బంగారం అని తోచింది ఒక చోట నురుగునురుగ్గా కనిపించింది ఏమిటయ్యా ఈ నురుగంత అనాలోచిస్తే ఈ నురుగుకి కారణం జలం అని తెలిసింది ఇలా ఒక్కొక్క పదార్థానికి కారణమేమిటి కారణమేమిటి అన్వేషించుకుంటూ వెళితే వెళితే కుండకి కారణం మట్టి ఆభరణానికి కారణం బంగారము ఈ మొదలైన సమాధానాలు సరి సమాధానాలు కాదయ్యా ఏదో ఒక మెట్టు వెళ్లి అక్కడ ఆగిపోవడమే బాగా లోతుగా వెళ్లి దానికి కారణం ఏమిటి దానికి కారణం ఏమిటి దానికి కారణం ఏమిటి అంటూ మొదలంటా చివరి చివరిదాకా వెళ్లి అన్వేషణ చేస్తే అన్ని పదార్థాలకి మూల కారణం మనస్సే ఈ మనస్సు పనిచేస్తూ ఉంటేనే ఈ మూడు లోకాలు కనిపిస్తాయి ఈ మనస్సు క్షీణించిపోతే ఈ జగత్తులో ఒక్క పదార్థం కూడా కనిపించదు ఎట్లా చెబుతావ్యా ఇందుకు సుక్షుప్త్యవస్థ మంచి నిదర్శనం సుక్షిప్త వ్యవస్థ గాఢ నిద్ర గాఢ నిద్రలో మెళకువ కలాలేదు అప్పుడు ఏదైనా ప్రపంచంలో ఒక పదార్థమైనా ఉందా ఆకాశం ఉందా నీరు ఉందా కుండలున్నాయా బంగారం ఉందా మనుషులున్నారా ఏనుగులున్నాయా ఏమీ లేదు కనుక ఎందుకు అటు లేదక్కడ ఆ సుశుప్త్యవస్థలో మనస్సు లేదు లీనమైపోయింది కనుక మనస్సు లేకుండా ఉంటే ప్రపంచం లేదు మనస్సు ఉంటే ప్రపంచం ఉంది కనుక ఎంత ప్రయత్నమైనా చేసి ఈ జగత్తు మొత్తానికి మూలమైనటువంటి ఈ మనస్సును ప్రతి చికిత్స చేసుకోవాలి ఈ మనస్సు ఒక రోగం ఒక వ్యాధి ఈ వ్యాధి ఉంటే ఈ జగత్తు అనేటువంటి బాధ వచ్చి పడుతుంది ఈ జగత్తుంటే దీనివల్ల అన్ని రకాల కష్టాలు వస్తాయి కనుక తత్ చికిత్సం ప్రయత్నత తత్ అంటే ఆ మనస్సు ఆ మనస్సును చికిత్స చేసుకోవాలి ఎలా చికిత్స చేసుకోవాలి అది లేకుండా చేసుకోవాలి అది లేకుండా చేసుకున్నట్లయితే ఈ ప్రపంచంలో ఉండేటువంటి భేద వస్తువులు ఏవి మనకు కనిపించవు నేను వేరు ప్రపంచం వేరు అనే భావన రాదు నాకంటే వాళ్ళు గొప్పవాళ్లు వీళ్ళు తక్కువ వాళ్ళు అనేటువంటి భావన రాదు నేను వీరిని ప్రేమిస్తున్నాను వీరు ద్వేషిస్తున్నాను అనేటువంటి భావన రాదు వీరి వల్ల లాభం కలుగుతుంది వీరి వల్ల నష్టం కలుగుతుంది అనేటువంటి భావన రాదు కనుక ఏ రకమైనటువంటి హెచ్చు తగ్గులు లేకుండా ఉంటుంది కనుక సంపూర్ణమైనటువంటి శాంతి సంపూర్ణమైనటువంటి శాశ్వతమైన సుఖం సుషిప్తి అవస్థలో ఎలా అయితే కనిపిస్తోందో అటువంటి ఆనందం మనకు కనిపించాలంటే ఈ మనకు మనకు లేకుండా పోవాలి అని నేను మహర్షి అని చెప్పి తచ్చికిత్సం ప్రయత్నత అని శ్రీరామచంద్ర ప్రభు మనస్సును కూడా విశ్లేషణ చేసి ఆ తర్వాత తృష్టవైపు దృష్టి మళ్లించాడు తృష్ణ అనే అంశాన్ని శ్రీరామచంద్ర ప్రభువు పదిహేడవ సర్గలో విశ్లేషణ చేస్తున్నాడు తృష్ణ అంటే అత్యాశ మనస్సు తృష్ణ ఈ రెంటికి సంబంధం విలదీయడానికి వీలు లేకుండా ఉంది మొగుడు పెళ్లాలేటువంటి వాళ్ళు ఈ మనస్సు తృష్ణ అనేటువంటివి అటువంటివి అంటే ఏంటి తృష్ణ అంటే అత్యాశ కదండి ఆశకి అత్యాశకి కొంచెం తేడా ఉంది మనస్సు ఎప్పుడైతే ఉందో అప్పుడు ఆలోచన ఎప్పుడైతే ఆలోచన ఉందో దాంతో పాటు ఆశ ఉంటుంది ఎప్పుడైతే ఆశ ఉందో అది కొంచెం అతికి చేరి అత్యాశ చేరుకుంటుంది మామూలు మానవ జీవితంలో కనుక అత్యాశని ఒక ప్రత్యేకమైనటువంటి అంశంగా తీసుకుని విశ్లేషణ చేస్తున్నాడు శ్రీరామచంద్ర ప్రభు ఈ సర్గలో శ్రీరాముడు ఒకసారి ఏం చెప్పాడంటే ఈ మనస్సుకి ఆశకి అత్యంత సన్నిహిత సంబంధం ఉన్నప్పటికీ కూడాను మనస్సుని అత్యాశ ఆవరించినప్పుడే మనకు అధికమైన దుఃఖం వస్తుంది గనక ఈ తృష్ణ అనేటువంటి దాన్ని నేను ప్రత్యేకంగా విశ్లేషణ చేస్తున్నాను మహర్షి తృష్ణ అనేది ఒక చీకటి రాత్రి వంటిది చీకటి రాత్రిలో ఏం జరుగుతుంది మనకు కళ్ళు కనిపించవు ఆ రాత్రి వచ్చేసి కంటిని కప్పేస్తుంది కానీ తలకిందులుగా వేలాడే గుడ్లగోబలు అంటే వాళ్ళకేమైనా కళ్ళు తెరుస్తుంది అంటే మామూలుగా ఉండే వాళ్ళకి కళ్ళు మూసేస్తుంది తలకిందులుగా ఉండేవాళ్ళకి కళ్ళు తెరిపిస్తుంది అలాగే ఈ తృష్ణ అనేటువంటి రాత్రి వివేకాన్ని కప్పేసి మానవులకు ద్వేషాలను రాగాలను కలిగిస్తుంది కనుక చాలా ప్రమాదకరమైనది మహింద్రా అని శ్రీరామచంద్ర ప్రభు ఉన్నాడు వారిని ఇబ్బంది పెడితే పెట్టుగాక నీ పరిస్థితి వేరయ్యా నువ్వు ఎటువంటి ఈ శరీరమే నాకు సంబంధం లేదని నిర్ణయం అహంకారాన్ని జయించి విడిగా ఉండాలని ప్రయత్నం చేస్తున్నావు అహంకారం లేకుండా శాంతంగా ఉండాలని ప్రయత్నం చేస్తున్నావు ఈ జగత్తు యొక్క తత్వం ఏమిటా అని ఎంతో లోతుగా నియంత్రం నువ్వే ఆలోచించుకుంటూ నిర్ణయాలు చేసుకుంటున్నావు నిర్ణయం చేస్తుందయ్యా ఈ తృష్ణ ఈ తృష్ణ గురించి నువ్వెందుకయ్యా కంగారు పడతావు అంటారేమో ఎంత బలిష్టమైన ఎద్దయినా సరే దాని ముక్కుకు తాడేసి లాగితే అది చిన్న పిల్లవాడిక లొంగిపోతు అలాగే నేను ఎన్ని శాస్త్రాలు చదివినా ఎన్ని వేదాలు చదివినా ఎంత స్వయంగా లోకతత్వం ఏమిటి జగత్తత్వం ఏమిటి పరమాత్మతత్వం ఏమిటి ఈ విషయాలన్నీ ఎంత బాగా ఆలోచించుకున్నా కూడా తృష్ణ దగ్గరికి వచ్చేటప్పటికి ముక్కుతాడు వేసిన ఎద్దులాగా లొంగిపోతున్నాను అందుచేత ఈ తృష్ణ విషయంలో నేను చాలా భయపడుతున్నాను మహర్షి ఈ తృష్ణ ఏం చేస్తుందంటే మనుష్యుల్లో సుగుణాలను ఏమాత్రం మిగలలేదు వారికి మూర్ఖత్వాన్ని అంటగట్టేస్తుంది ఎటువంటి వివేకం గలవాడు కూడా తృష్ణ యొక్క బారిలో పడిపోయాడంటే వాడి యొక్క పాండిత్యము వివేకము తెలివి అన్నీ కూడా అడుగంటి పోతాయి అంతేకాకుండా ఇది ఒక మహా వ్యాధి వంటిది ఏమిటంటే ఈ వ్యాధుల చిత్రం ఏమిటయ్యా ఇంత కష్టపడుతున్నావు నీకేం కావాలని అడిగాం ఏముందండి నాకు బాగా ఆహారం ఉండాలి రుచికరైన ఆహారం ఉండాలి పడుకునేందుకు మంచి పరుపులు ఉండాలి పిలిస్తే పలిగేటువంటి నౌకర్లు ఉండాలి ఏది కావాలంటే అది మనుషులు ఉండాలి దానికి కావలసినటువంటి ధనం అంతా ఉండాలి అని ఒక పేర్థ చెప్పాడు సరేనయ్యా నువ్వు ఊర్ఖనే కష్టపడబోకు అని చెప్పేసి ఒక బ్రహ్మాండమైన రాజభవనం అంతఃపురం ఏర్పాటు చేసేసి దాని నిండా పరిచారకుల్ని పరిచారికల్ని ఏర్పాటు చేసి ఇహ నువ్వు ఈ బిల్డింగ్లోంచి కదలబోగయ్యా సుఖంగా ఇక్కడ కూర్చోరా బాబు అన్నా అన్నా కూడా వాడిని కూర్చోలేదు కూర్చోనిక వేటనే పేరుతోనూ ఈ పేరుతోనూ ఆ పేరుతోనూ కారడవుల్లోకి పరివర్తిస్తున్నది ఏది ఈ తృష్ణ అన్ని సుఖాలు ఉన్నా కూడా సుఖంగా కూర్చొని అదేమిటయ్యా ప్రతి వాడికి అంత అత్యాశకైనా ఉంటుందా అనేక మంది చూడు లోకంలో వాళ్ళకి మినిమం కంఫర్ట్స్ ఉంటే చాలు వాళ్ళు హాయిగా ఉందాం అని చెప్పేస్తారు కనుక కనీస సౌకర్యాలు కల్పించవయ్యా బాబు కనిపిస్తే వాళ్ళకి ఇంకా ఆశ్రయం ఉండవు వాళ్ళు దాంతో తృప్తిపడుతూ ఉంటారు అని కొంతమంది అనుకుంటూ ఉంటారు కానీ చిత్రం ఏంటంటే అటువంటి వాళ్ళు తమకు తమలో తృష్ణ ఉందనే విషయాన్ని కూడా వాళ్ళు గుర్తుపట్టలేరు ఉదాహరణకి ప్రతివాడు ఆరోగ్యం కోసం తహలహలాడిపోతూ ఉంటారు వాడేమంటాడంటే నాకేం రాజ్యాలు కావాలన్నానా భవనాలు కావాలన్నానా ఐశ్వర్యాలు కావాలన్నానా నాకేదానా యోగసిద్ధులు కావాలన్నానా ఆ శరీరంలో రోగం లేకుండా ఉంటే బాగుండు కాస్త తిన్నది జీర్ణం అయితే ఆ మాత్రం అడుగుతున్నానండి ఆరోగ్యం ఉంటే చాలు అదొక్కటే కోరుతున్నాను అని గురువుల వెంట వైద్యులు వెంటాపడి తిరుగుతూ ఉంటాడు ఈ ఆరోగ్యం కోసం వచ్చేవాళ్ళు ఎవరు వాళ్ళేం అజ్ఞానులు కాదు పెద్ద పెద్ద డిగ్రీలు సంపాదించిన మహాపణితులంతా వస్తారు ఎటువంటి వాళ్ళు కూడా హాస్పిటల్లోకి వచ్చి వైద్యుల దగ్గరికి వచ్చేప్పటికి బేలపడిపోయి మాట్లాడుతూ చిన్న రోగానికి కూడా పెద్దగా కంగారు ఉంటారు ఎందుకోసం ఇట్లాంటి పరిస్థితి వస్తుంది అదే ఇదంతా తృష్ణే ఏది ఆరోగ్యం కావాలనేటువంటి హడావిడంతా కూడా తృష్ణే అట్లాగే ఎంతటి వీరుడైనా సరే ఎంతటి పండితుడైనా సరే ఎంతటి యోగి అయినా సరే ఆడదాని ఆశలో మాత్రం వాడు వెలిగలా ఇది కూడా తృష్ణే కనుక ఇది తృష్ణని గ్రహించక తృష్ణ అంటే ఎక్కడో వేరే ఉందనుకుని నాకు తృష్ణ లేదు అనుకుంటూ ఉంటారు గానీ సామాన్యులుగా మేము తృప్తితో ఉన్నాం అనుకుని వాళ్ళందరికీ కూడా లోపల తృష్ణ ఉంది రోగార్తి రంగన తృష్ణ గంభీరమపి మానవం ఉత్నత్యాశు ఏం చేస్తుంది ఉత్నతాన్నయ్యతి రోగార్థి నాకు ఆరోగ్యం చెడిపోయింది అనేటువంటి భావం అలాగే ఆడదాని మీదున్న కోరిక ఈ రెండూ కూడా గంభీరమపి మానవం ఎంతో గంభీరంగా ఉండేటువంటి మనిషిని కూడా ఉత్నతాన్నయ్యతి వెలికి ఎలాగా మంచి ఉదాహరణ చెప్పాడు మహాకవి సూర్యాంశవ ఇవాంబుజం పద్మాన్ని వికసింపజేసేదెవరు సూర్యకిరణాలే ఆ సూర్యకిరణాలే బాగా ఎక్కువైపోయి గ్రీష్మతులలాగా మాట్ చేస్తే ఏమవుతుంది ఆ పద్మే వేళ్లాడిపోయి పక్కకి వాలిపోతుంది వెలికిలా పడిపోతుంది మామూలుగా కొద్దిపాటి ఆశ ఉంటే వాడు పర్వాలేదు కొంచెం వికాసంగానే ఉంటాడు ఆ ఆశ కాస్త తృష్ణగా మారిపోయేటప్పటికీ వాడు వెలికిలా పడిపోతూ ఉంటాడు సూర్యాంశ ఇవాంబుజం అప్పటిదాకా ఎంతో గంభీరంగా ఉండే మనిషి కూడా ఆరోగ్యం చెడిపోయిందండి తాలూకు అలాగే ఎవరి మీద నా కోరిక కలిగిందంటే చాలు ఆడదాని మీద వెల్లిగలా పడిపోతాడు అప్పటిదాకా ఎంతో గొప్పగా మేరునగా ధీరుళ్ళగా కనిపించినవాడు కూడా ఇన్ని శాస్త్రాలు చదివాను అన్ని శాస్త్రాలు చదివాను నా అంత ప్రాజ్ఞుడు లేడని చెప్పినవాడు కూడా అరివీర భయంకరుణని విర్రవీగినవాడు కూడా అటువంటి వాళ్ళందరినీ కూడా తృష్ణ అనేది గనక తలుచుకుంటే వాడిని నిమిషంలో గడ్డి పరకను ఊదేసిన ఉఫ్ఫను ఊదేస్తుంది చూశావా మహర్షి తృష్ణకి ఇంత శక్తి ఉందయ్యా తృష్ణ ఒక వ్యాధి లాంటిది అని పూర్వమే ఆశ విషయంలో మీకు చెప్పాను అయితే మామూలు వ్యాధికి ఈ తృష్ణా వ్యాధికి తేడా ఏమిటంటే ఇది మశూచి వ్యాధి లాంటి వ్యాధి మశూచి వ్యాధిలో విశేషం ఏమిటంటే దానికి మందు లేయకూడదు మందులేస్తే ఇంకా పెరిగిపోతుంది అందుచేత అనుభవం గల కూడా దానికి మందులేరు ఏం చేస్తారు దానికి మంత్రాలు పెడుతూ ఉంటారు అట్లాగే ఈ తృష్ణ అనేటువంటి వ్యాధికి కూడా ఏ మందు లేదు ఒక మంత్రం ఉంది ఏమిట ఆ మంత్రం ఆ తృష్ణా వ్యాధికి ఒకటే మంత్రం విసూచి వ్యాధికి ఒకటే మంత్రం దాని పేరే చింతాత్యాగం తృష్ణావిసూచిక అని చెప్పాడు శ్రీరాముడు దాని మంత్రమేమిటి తృష్ణావిసూచిక మంత్ర చింతాత్యాగ కథ్యతే చింతాత్యాగమే దాని మంత్రం చింతా త్యాగం అంటే ఏమిటి దాని గురించి ఆలోచించకుండా నాకి ఈ ఆశ ఉంది ఈ ఆశ ఎట్లా తీరుతుంది ఎవరిని పట్టుకుంటే తీరుతుంది దీనికి ఎవరు అడ్డం పడుతున్నారు ఈ మొదలైనటువంటి ఆలోచనలు చేయకుండా ఉంటే చాలు అదే దానికి మందు ఆ తృష్ణ ఎగిరిపోతుంది దాని గురించి ఏమయ్యా నాకు ఇంత ఆశగా ఉంది కదా ఈ ఆశ ఎగిరిపోతుంది అనే ఆలోచన ప్రారంభించావంటే మెల్లిగా ఆలోచన ఎట్లా తీరుతుంది అనే దాంట్లో వెళ్ళిపోతుంది ఏకంగా అందుచేత తృష్ణ గురించి ఏమీ ఆలోచించకూడదు ఎందుకయ్యా ఇంత గట్టిగా చెబుతున్నామంటే అసలు తృష్ణ అంటే అత్యాశం చెప్పుకున్నాం కదండి ఆశకి మూలమే ఆలోచన విషయానుస్మరణం అంటారు దాన్ని ఈ తృష్ణకి మూల కారణమేది విషయానుస్మరణం విషయాలను స్మరించడం జాయతో విషయాన్ పుంస సంగస్థేషు ఉపజాయతే సంగాత్సాయతే కామహ అని భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ కూడా చెప్పాడు ఇతర పురాణాలు కూడా ఈ శ్లోకం ఉంది కొన్ని చోట్ల అంటే ఏమిటి సంజాయతే కామ ఆ దేనితో అయితే నువ్వు ఎక్కువగా ఆలోచిస్తూ దాంతో దాంతోనే స్నేహంగా ఉంటావో దానిమీదనే నీకు ఆలోచన పెరిగిన కొద్దీ దానిమీద కామం కూడా కోరిక పెరుగుతూ ఉంటుంది సంఘం అంటే ఏమిటి స్నేహం అంటే దాని దగ్గరే ఎక్కువ ఉంటాం ఆ భావం దగ్గరే ఎక్కువ ఉంటూ అంటే మళ్లీ మళ్లీ దాని గురించే భావన చేస్తూ ఉంటే అది పెరిగిపోతూ ఉంటుంది అది పెరిగిన కొద్దీ ఆశగా మారిపోతూ ఉంటుంది ఆ ఆశ ముదిరిన కొద్దీ అది తృష్ణ అయిపోతూ ఉంటుంది కనుక ఈ తృష్ణ అనే దానికి మందేమిటయ్యా అంటే దాని గురించి ఆలోచించకూడదు చింత త్యాగ కనుక మహర్షి నేను కూడా ఈ తృష్ణకి చాలా భయపడుతున్నానయ్యా ముక్కు వేస్తే ఎద్దు ఎట్లా అట్లాగే ఇంత వివేకం ఉన్నా కూడా తృష్ణకి మధ్య నేను పడిపోతూనే ఉన్నాను కనుక ఈ తృష్ణ చాలా ప్రమాదకరమైంది అని నేను నిర్ణయం చేసుకున్నాను మహర్షి అని శ్రీరామచంద్ర ప్రభు విశ్వామిత్రుడికి మనవి చేసి ఆ తర్వాత అతని విశ్లేషణలో దేన్ని గురించి ఆయన తన యొక్క మనస్సును ప్రవేశపెట్టాడు పద్దెనిమిదవ సరుకులో శ్రీరామచంద్ర ప్రభు మానవ శరీర తత్వాన్ని గురించి అనేక కోణాల నుంచి విశ్లేషణ చేశాడు ఇదేమిటయ్యా మళ్ళీ ఇప్పుడు కొత్తగా దేహం గురించి రెండోసారి విశ్లేషణ చేస్తున్నావా ఏమిటి ఇందాక నువ్వు ఆయుష్టాన్ని గురించి విశ్లేషణ చేశావు కదా ఆశని గురించి విశ్లేషణ చేశావు కదా ఆయుష్యం అంటే దేహం దీర్ఘకాలం ఉంటమే కదా ఆయుష్యము అంచేది ఆ సందర్భంలో దేహం మీద ఆశ పనికి చెప్పావు దాని తర్వాత మళ్ళీ తృష్ణా విచారణలో ఆశ దేని మీద ఆశ పనికిరాదని చెప్పేశావు కనుక ఆశ పనికిరాదని చెప్పినప్పుడు ప్రత్యేకంగా దేహం మీద ఆశ పనికిరాదని చెప్పాలా చెప్పాల్సిన పని లేదు కనుక ఎందుకు మళ్ళీ దేహం మీద విచారణ చేస్తున్నావా అంటే అలా కాదండి మహర్షి ప్రతి మానవుడికి ఆయుష్యం మీద కొంత ప్రీతి ఉంటుంది కాదన్ను దాని గురించి నేను పద్మావసర్గలోనే విశ్లేషణ చేసి చెప్పాం కానీ ఆయుష్యమన్నా శరీరం అన్నా ఒకటైనప్పటికీ ప్రతి మానవుడికి కూడా తన శరీరం మీద అంతులేని శ్రద్ధ ఉంటుంది దక్కిన విషయాలన్నీ ఒక తన శరీరం ఒక ఎత్తు దాని మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ ఉంటుంది మానవుడికి జీవన్ భద్రాణి పశ్యతి అని సామెత అంటే ఏమిటి బతికుంటే అదృష్టం అదే కలిసి ఏవో మంచి విషయాలు వస్తూ ఉంటాయి కనుక బతికుండు బతికుండు శరీరం శరీరం చెబుతూ ఉంటుంది లోపల ఆశ మనుష్యుల యొక్క ఆశలు అనేక రకాలుగా ఉన్నప్పటికీ కొన్ని కోట్ల రకాలుగా ఉన్నప్పటికీ ఆ ఆశలన్నిటికీ కూడా మూలాధారమైనటువంటిది ఏమిది అంటే అది శరీరమే కనుక ప్రతివాడికి శరీరం మీద అత్యధిక ప్రేమ ఉంటుంది అందువల్ల నేను ఈ శరీరాన్ని గురించి ప్రత్యేకంగా విడిగా విశ్లేషణ చేస్తున్నాను మహర్షి అని చెప్పి శ్రీరామచంద్ర ప్రభు అరవై రెండు సుదీర్ఘంగా ఈ శరీరం మీద ఉండేటువంటి గురించి విశ్లేషణ చేశాడు శరీరంలో ఉండే మంచినీ చెప్పాడు చెడుని విమర్శించాడు చివరికి శ్రీరాముడు ఏమన్నా అంటే హే మహర్షి సతతభంగుర కార్య పరంపరా హఠ వృత్తి ప్రబల దోషమిదంతున్నాడు ఒక అందమైన శ్లోకం చెప్పాడు వాల్మీకి మహర్షి ఇక్కడ ఏమిటంటే లోకంలో అతి త్వరగా నశించిపోయే వస్తువులు కొనున్నాయి మనకి తెలుసు అయితే త్వరగా నశించిపోవడంలో నువ్వు ముందా నేను ముందా అని పోటీ పదార్థాలు కొన్ని ఉన్నాయట ఉదాహరణకి మెరుపు తీగలు బుడగలు ఇటువంటివి ఉన్నాయి అలాగే శరత్కాల మేఘాలు గంధర్వ నగరాలు అంటే ఊహాలో కనిపించే నగరాలు ఇటువంటివన్నీ కూడా క్షణంలో కనిపించి క్షణంలో పోతూ ఉంటాయి అలా త్వరగా నశించిపోవడంలో పోటీ పడే పదార్థాలు కొన్ని ఉంటే ఆ పోటీలో విజయం పొందేటువంటి పదార్థాలు మళ్లీ కొన్ని ఉన్నాయని ఎంపిక చేసి పక్కన పెడితే వాడన్నింటిలోకి ప్రప్రథమ బహుమతి సంపాదించుకునేది ఎవరయ్యా అంటే ఈ శరీరమే అంటున్నాడు శ్రీరాముడు అంటే అత్యంత నశ్వరశీలమైనటువంటిది ఈ శరీరం అటువంటి ఈ శరీరందే దీంట్లో కొన్ని ఇంకా విశేషం ఏంటంటే ఈ శరీరంలో క్షణంలో నశించిపోయే వస్తువుల్లో ఒక్కొక్క వస్తువులో ఒక్కొక్క దోషం ఉంది ఈ శరీరంలో అలాంటి వస్తువుల్లో ఉన్న దోషాలన్నీ కలిసి ఉన్నాయి అది చాలక అంతకంటే ప్రబలమైన దోషాలు మరికొన్ని అధికంగా చేరు ఉన్నాయి ఇది ఈ శరీరానికి గొప్ప కనుక ఏమిటి ఈ శరీరం నేను నేను ప్రతిపాటు శరీరం గురించి పొంగిపోతున్నాడే ఆ శరీరం అంతహీనమైంది నశించిపోయే వస్తువుల్లో ఉండేటువంటి దుర్గుణాలన్నీ దీంట్లో రాశీభూతంగా ఉన్నాయి అవి సారధికమైనటువంటి దోషాలు కూడా దీంట్లో ఉన్నాయి కనుక ఈ శరీరాన్ని గడ్డిపోస కంటే హీనమని నేను నిర్ణయం చేసేసాను దీనిమీద ఏమాత్రం ప్రేమ పెట్టుకోకూడదని నిర్ణయం చేసేసాను దీనిమీద ఎవడైనా గనక ఇది కొంతసేపు ఉంటుందేమో అని ఆశపడ్డాడంటే వాడు అగ్నుడే అని నేను నిర్ణయం ఎందుకంటే మెరుపైతే ఒక క్షణం ఉంటుందని నమ్మకం ఉంది ఈ శరీరం ఎప్పుడు రాలిపోతుందో యోగేశ్వరులకు కూడా సరిగ్గా తెలియదు కనుక హే మహర్షి ఈ శరీరం మీద ఆశ పెట్టుకోవడం చాలా తెలివి తక్కువ ఇది చాలా నశ్వరము అని నిశ్చయం చేసుకుని దీనిమీదు ప్రేమను నేను దూరంగా తొలగించాను అని శ్రీరామచంద్ర ప్రభు మనవి చేశాడు అదే వరసలో ఆయన శరీరానికి ఉండే బాల్య యౌవన వార్థక్యావస్థల్ని కూడా విశ్లేషణ చేసి చూపించాడు ఈ విశ్లేషణకు శ్రీరామ ప్రభువు నాలుగు సర్గలు తీసుకున్నాడు పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఈ నాలుగు సర్గలు కూడా ఈ విశ్లేషణకే శ్రీరామప్రభు వినియోగించాడు శరీరానికి నాలుగు అవస్థలున్నాయని మనకు తెలుసు బాల్యం యవ్వనము వార్ధక్యం ఈ విషయాలన్నీ కూడా అందరికీ తెలిసినవైనప్పటికీ ఎవరూ దాన్ని విశ్లేషణ చేయరు లోకంలో చాలామంది బాల్యావస్థ అంటే ఇష్టపడుతూ ఉంటారు ఎందుకయ్యా అంటే పిల్లల్ని చూడండి ఆ బాల్యంలో అమాయకత్వం కనిపిస్తూ ఉంటుంది నిర్మలత్వం కనిపిస్తూ ఉంటుంది అందుచేత బాల్యం కంటే గొప్పదింకేముందండి అంటూ ఉంటారు కొంతమంది పసిపిల్లలు దేవుడితో సమానమండి అని వాళ్ళని చూసి ఊహో పొంగిపోతూ ఉంటారు కొంతమందికి మనస్సు కనుక క్లేశంగా ఉంటే కష్టంగా ఉంటే అశాంతిగా ఉంటే పిల్లల్లో ఆడుకుని పిల్లలతో ఆడుకుని పిల్లల్లో తిరిగి సంతోషపడుతూ ఉంటారు దాని బట్టి బాల్యం చాలా గొప్పదే అని వాళ్లు బోధలు చేద్దామని ప్రయత్నం చేస్తూ ఉంటారు అయితే అసలైనటువంటి కిటుకు ప్రశ్న ఏమిటంటే పసిపిల్లల్ని చూస్తే వయస్సు వచ్చినటువంటి వాడికి నీ పోటి వాడికి ఎలా ఉంటుంది అనేది ప్రశ్న కాదు పసితనంలో ఉన్న జీవికి ఏ రకమైన అనుభవం ఉంటుంది ఏ రకమైన అనుభూతి ఉంటుంది అనేది ముఖ్యం ఆ దృష్టితో పరిశీలన చేయాలి నీ బాల్యంలో నీకు ఎలాంటి అనుభవం ఉంది నీకెలాంటి సుఖ దుఃఖాలున్నాయి దాన్ని విశ్లేషణ చేయాలి కానీ ఎదురుకుండా ఎవడో పిల్లవాడు కనిపిస్తే వాణ్ణి గురించినటువంటి నీ భావాలు ఎలా ఉన్నాయనేది వాడికి ముఖ్యం కాదు ఆ దృష్టితో పరిశీలిస్తే పసితనం అనేది అజ్ఞానానికి చెపలత్వానికి చాంచల్యానికి కామక్రోధాలకి కూడా నిలయం అదేమిటయ్యా పిల్లవాడి కామక్రోధాలంటే యువకుడుకుండే కామ వాడికుండొచ్చు ఉండకపోవచ్చు వాడికి కూడా వాడికుండే కామాలు వాడికుంటాయి వాడికుండే క్రోధాలు వాడికుంటాయి వాడికి ఏ రకమైన వివేకము ఉండదు గనుక ఆ కామక్రోధాల విషయంలో వాడికి ఏమి కంట్రోల్ కూడా ఉండదు సంయమనం కూడా ఉండదు బాల్యదశలో ఉన్న జీవి ఎక్కువ సుఖంగా ఉన్నాడా వాడి సుఖం ఎక్కువ తక్కువ అని పరిశీలిస్తే మనందరికీ కూడా పసిబిడ్డని చూసుకోండి వాళ్ళని చూసి మనం పొంగిపోతూనే ఉంటాం కానీ వాళ్లు మాత్రం పసివాళ్లు చూస్తే వాళ్ళని సుఖంగా ఉన్నట్టు మనకు కనిపించదు శ్రీరామచంద్రుడు ఈ విషయంలో బాగా పరిశీలన చేసి బాల్యదశలో ఉండే జీవికి సుఖం సుఖం స్వల్పం అని నిర్ణయం అందుకనే ఆయన శైశవం భయమందిరం బాల్యం అనేది అన్ని రకాల భయాలకు స్థానమయ్యా అని చెప్పేశాడు ఎందుకయ్యలా చెబుతున్నామంటే ఈ బాల్యదశలో మూర్ఖత్వం ఎక్కువగా ఉంటుంది అశక్తి ఉంటుంది ఏ పని చేయలేనటువంటి పరాధీనత్వం ఉంటుంది అజ్ఞానం ఉంటుంది ఏ విషయంలోనూ జ్ఞానం ఉండదు కానీ కోరికలుంటాయి కోరికలు తీరలేదనే క్రోధం ఉంటుంది అందుచేత ఈ శైశవం భయమందిరం ఈ రకమైనటువంటి దోషముల యొక్క సాంగత్యం ఉండటం చేత అనేక దోషాలు దింటో స్థానంగా ఉండటం చేత ఆ బాల్యదశలో ఉన్న జీవికి సరియైనటువంటి సుఖం లభించదు అందుచేత బాల్యదశని చూసి ఎదుటివాడి బాల్యదశిని చూసి నువ్వు పొంగిపోవలసి చెప్తే వాడి పొంగిపోయేదే ఉండదు అని బాల్యదశని గురించి విశ్లేషణ చేస్తే దీంతో ఒక ప్రశ్న వచ్చింది వెంటనే పోన్లేవయ్యా బాల్యదశలో ఏమి సుఖం లేదు శైశవం భయమందిరం అంటున్నావు కదా బాల్యం దాటిపోయి యవన్లోకి వచ్చాడు అనుకోండి నువ్వు చెప్పే చాంచల్యం పోతుంది నువ్వు చెప్పే అజ్ఞానం పోతుంది నువ్వు చెప్పే అశక్తి పోతుంది అంచేది నువ్వు చెప్పే దోషాలింట్లో నుడు కనీసం తొంభై పాళ్ళు ఎగిరిపోతాయి కనుక తొంభై పాళ్ళ దోషాలు ఎగిరిపోతే కొద్దిగా ఓ పది పాళ్ళు దోషం ఉన్నా కూడా ఎవరది తెచ్చేటప్పటికి దాని నిండాన్ని సద్గుణాలే అని నువ్వు అని అంటారేమో అని ఆ ప్రశ్న శ్రీరాముడు తనకు తనే వేసుకుని యవ్వనంలో ఏ విషయాలున్నాయి ఏ దోషాలున్నాయి అని తన విశ్లేషణ కొనసాగించాడు బాల్యంలో ఆశ మాత్రమే ఉంటుంది అదే దోషం అని చెప్పుకున్నా కానీ యవనంలోకి వచ్చేపటికి ఆశ పోకపోగా ఆశ అత్యాశగా మారిపోతుంది బాల్యంలో క్రోధమే ఉంటుంది యవనంలోకి వచ్చేపటికి క్రోధం ద్వేషంగా మారిపోతుంది అంతే అక్కడితో ఆగదు ఈ ఆశ ఈ ద్వేషము ఈ కలి రెండు కలిసిపోయి మదంగానూ అసూయగానూ గర్వంగానూ కూడా మారిపోయి క్రమంగా అది అతికామంలోకి తృష్ణలోకి కూడా వెళ్ళిపోతుంది యవనంలోకి వచ్చేపటికి కనుక అశక్తి మొదలైన దోషాలు కొన్ని పోయినప్పటికి బాల్యంలో ఉండేటువంటి ఇతర దోషాలు మితిమీరిపోయి ముదిరిపోయి తొండముదిరి ఊసరివిల్లైనట్టుగా యవ్వనదశ ఇచ్చేటప్పటికి మరింత తీష్ణమైన దోషాలుగా కఠినమైన దోషాలుగా ఘోరమైన దోషాలుగా మారిపోతాయి గనక యవ్వన దశలో ఉండే జీవికి కూడా తీవ్రమైన సుఖం కోసం వెంపర్లాటే తప్పితే నిజమైన సుఖం ఏమి ఉండదు మహర్షి అని శ్రీరామచంద్ర ప్రభు నిర్ణయం చేశాడు సరేలేవయ్యా చాలా మందికి అట్లాంటివి ఉంటే ఉండొచ్చు నీలాంటి వాళ్ళు కొంతమంది ఉంటారు కదా ఉత్తములు దోషాలు లేనటువంటి యవ్వనం ఎవరికో ఒకరికైనా ఉండదా అలాంటి వాళ్ళు కొంతమందైనా మంచివాళ్ళు మనకు సమాజంలో వెతికితే కనపనరా అంటావేమో మహర్షి నేను పరిశీలించి చూశాను ఆకాశంలో అడవులు పెరగడం ఎంత అసంభవమో యౌనంలో దోషాలు లేకుండా ఉండటం అంత అసంభవం యవ్వనం ఉందంటే దోషాలు ఉన్నాయన్నమాటే దానికి ఏ రకమైనటువంటి మినహాయింపు లేదు అని చెప్పేసి శ్రీరామచంద్రమూర్తి కొండ పగలగొట్టి చెప్పేశాడు కొండ పగలగొట్టినట్టుగా ఆయన చెప్పేశాడు యవ్వనం ప్రధానంగా కామా కామావేశానికి ముఖ్యస్థానంగా ఉంటుంది ఈ దశలో స్త్రీ పురుషులకు పరస్పర ఆకర్షణ తీవ్రస్థాయిలో ఉంటుంది అందువల్ల వారు కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటారు అందువల్ల ఈ యౌవన విషయమైన చర్చ వచ్చే సందర్భంలో శ్రీరామచంద్రుడు స్త్రీ పురుషుల యొక్క పరస్పర ఆకర్షణ గురించి ప్రత్యేకంగా విశ్లేషణ చేశాడు మన ఆధ్యాత్మిక గ్రంథాలలో అనేక చోట్ల ఈ రకమైన ప్రసక్తి వస్తుంది అలాంటి ప్రసక్తి వచ్చిన చోటలా వాళ్ళు స్త్రీని గురించి స్త్రీ గురించి స్త్రీ కామం గురించి వాళ్ళ నిందావాక్యాలు రాచిస్తూ ఉంటారు దాన్ని మనం ఏ రకంగా అర్థం చేసుకోవాలంటే స్త్రీ పురుషుల పరస్పర ఆగ్రహణ గురించి వాళ్ళు రాస్తున్నారని మనం అర్థం చేసుకోవాలి కాని స్త్రీ జాతిని నింద చేస్తున్నారని మనం అర్థం చేసుకోరాదు ఎందుకంటే జాతిపరంగా స్త్రీ నింద అనేది మన వేద సిద్ధాంతానికే వ్యతిరేకం భోగ వస్తువుగా స్త్రీని గురించి మాట్లాడేటప్పుడు మాత్రమే స్త్రీ నింద చేస్తారు మన గ్రంథాలలో భోగం అనేది స్త్రీలకు పురుషులకు కూడా పరస్పరం ఒకరి వల్ల ఒకరికి కలుగుతూ ఉంటుంది అందుచేత ఆధ్యాత్మిక శాస్త్రాలలో వేదాంత సందర్భంలో మనకి వచ్చేటువంటి భోగతృష్టిని గురించిన చర్చంతా కూడా స్త్రీ పురుషులకు సమంగానే వర్తిస్తూ కనుక ఇలాంటి సందర్భాల్లో ఎక్కడైనా స్త్రీ వస్తే దాన్ని స్త్రీ పురుషులిద్దరికీ కూడా సమంగానే అన్వయించుకుని వాళ్ళిద్దరికీ పరస్పర ఆకర్షణ విషయంలో ఈ చర్చని అన్వయించాలి తప్పితే ఒకరిని నిందించడానికి అన్వయించడం పనికి రాదు ఇది మనం గుర్తు పెట్టుకుని ఇప్పుడు శ్రీరామచంద్రమూర్తి చేయబోయేటువంటి ఈ పరస్పర ఆకర్షణ చర్చని మన మనస్సుకి అన్వయం చేసుకోవాలి శ్రీరామచంద్ర పురఫు ఏమంటున్నాడంటే ఆపాత రమణీయత్వం కల్ప్యతేవం స్త్రీయా కేవలం ఆపాత కల్ప్యతే ఈ పురుషులు స్త్రీలు అనే జీవులున్నారే ఒకరి మీద ఒకరికి ఆపాత రమణీయత్వాన్ని అంటే అవిచారిత రమణీయత్వాన్ని కల్పించుకుంటున్నారు రమణీయత్వం అంటేమిటి అందంగా ఉన్నదే అనే భావం ఆపాత రమణీయత్వం అంటే ఏమిటి సరిగా పరిశీలించి చూడకుండా ఉన్నప్పుడు ఇది అందంగా ఉంది అని భావం కలగటం అనమాట స్త్రీలు పురుషులను చూసినప్పుడు పురుషులు స్త్రీలను చూసినప్పుడు కూడా ఆపాత రమణీయత్వాన్ని అనుభవిస్తున్నారు అంటలేదు రాముడు కల్ప్యతే కల్పించుకుంటున్నారట నిజంగా క్షణకాలమైనా ఆపాత రమణీయత్వం అయినా సరే అక్కడ లేదు రమణీయత్వం లేదు కదా ఆపాత రమణీయత్వం కూడా అక్కడ ఏమీ లేదు లేని ఆపాత రమణీయత్వాన్ని అంటే అనాలోచితమైన రమణీయత్వాన్ని అంటే ఆలోచించి చేస్తే ఏమి మిగలకుండా ఎగిరిపోయేటువంటి రమణీయత్వాన్ని స్త్రీ పురుషులు ఒకరి మీద ఒకరికి కల్పించుకుంటూ ఉంటున్నారు నిజానికి అక్కడ ఏ రకమైన రమణీయత్వము అణుమాత్రం కూడా లేదు అని శ్రీరామచంద్ర ప్రభువు తెగేసి నిర్ణయించాడు సరే బానే ఉందయ్యా బాల్యం తర్వాత యౌవనాన్ని కూడా నువ్వు విశ్లేషణ చేశావు ఫోన్లే శరీరంలో బలం పెరుగుతోంది కనుక బాల్యంలో అంకురప్రాయంగా ఉండే దోషాలు మరింత ప్రబలమై యవ్వనంలో వ్యాపిస్తే వ్యాపించవచ్చుగాక కానీ వార్ధక్యం వచ్చేసరికి వాడికి వివేకం పెరుగుతుంది ఆశలు కొంచెం తగ్గుతాయి కొంచెం పండిన పండులాగా ఒక పరిణత భావం వాడికి కలుగుతుంది కనుక వార్ధక్యాన్ని నువ్వేదన్నా మెచ్చుకుంటావా అని అడిగితే దానికి సమాధానం అన్నట్టుగా శ్రీరామచంద్ర ప్రభు తన విశ్లేషణను కొనసాగిస్తూ వార్ధక్యాన్ని గురించి ఇలా మనవి చేశాడు చూడండి శ్రీరామచంద్ర ప్రభు వార్ధక్య విషయం దగ్గరికి వచ్చేటప్పటికి తన యొక్క ఆలోచన ధోరణ్ణి ఏ విధంగా మలుపుదిప్పుతున్నాడో చూసుకోండి అపర్యాప్తం హి బాలం బలాత్తి యౌ్వనం యౌవనం చెచరా పశ్చాత్ పశ్య కర్క అంటున్నాడాంటే ఒక జీవి బాజ్యదశిలో ఉన్నట్టు ఆ బాధ్యదశిలో వాడు ఆటల మీద పాటల మీద ఆసక్తిగా కాలక్షేపం చేస్తున్నాడు ఇంతలోగా వయస్సు వచ్చి మీద పడిపోయింది బళ్ళో తరగతులు పెరిగిపోతున్నాయి ఒక పక్క ఆటల మీద ఆశ ఉండగానే వాటిని బలవంతాన కట్టిపెట్టుకుని ఈ పరీక్షల కోసం వాడు తయారవుతున్నాడు ఇంకా ఆటలాడుకుందాం ఆటలాడుకుందాం అనుకుంటున్న రోజుల్లోనే ఆడపిల్లల మీద మోజు పెట్టి అటుపరుకులు తీస్తున్నాడు అంటే ఏం జరుగుతోంది ఈ బాల్యం ఇంకా ఉండగానే బాల్యంలో ఉండే భావాల మీద ఈ జీవికి ఇంకా తృప్తి కలగకుండానే ఇంకా బాల్యంలో ఉండాలనే ఆశ ఇంకా ఉండగాని యవ్వనం వచ్చి మీద పడిపోయి కామోపభోగాల మీద ఆశ వాడికి పెరిగిపోయి ఏం జరుగుతుందంటే ఈ యవ్వనం వచ్చి బాల్యాన్ని మింగేస్తోంది చూడండి ఎంత బాగా చెబుతున్నాడు యవ్వన వచ్చి ఏం చేస్తోందిట ఈ బాల్యాన్ని మింగుతోంది ఈ జీవికి ఇష్టం లేకుండానే ఈ బాల్యం మీద ఇంకా ప్రేమ ఉంది వాడికి ఆ ప్రేమ తీరకుండానే ఈ యవ్వనం వచ్చేసి ఆ బాల్యాన్ని మింగేస్తోంది సరే ఈ లోపల మింగడం అయిపోయింది బాల్యం పూర్తి ఎగిరిపోయింది పూర్తిగా యువకుడు అయిపోయాడు వివాహం చేసుకున్నాడు పిల్లలు కూడా పుట్టాడు వీడికి ఇక బాల్యం ఆడ మరిచిపోయాడు ఇంకా గోడంబెళ్ళు ఆడుకుందామని మరి క్రికెట్ ఆడుకుందామని ఈ ఆశలన్నీ పోయినాయి కొంచెం తన పిల్లలు ఇంకా ఆటల మీద మోజులో ఉండే పరిస్థితి వచ్చింది పూర్తిగా యవ్వన విషయాల మీదే దృష్టి అంతా కూడా కేంద్రీకృతమైంది ఇంతలో యవ్వన విషయ సుఖాల మీద ఏమాత్రము తృప్తి కలగకుండా ఉన్న పరిస్థితిలోనే వార్ధక్యం వచ్చి మీద పడిపోయి ఈ యవనాన్ని మింగేస్తోంది అది అందరికీ అనుభవంలో ఉన్నదే కదండీ యవనాన్ని ప్రతివాడు మీద పడేటువంటి రైలు బండిని తోసేయాలని ప్రయత్నం చేసినట్టుగా మీద పడేటువంటి తోసేయాలని ప్రతివాడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు జుట్టుకు రంగులు వేసుకుంటూ ఉంటాడు మంచి మంచి డ్రెస్సులు వేసుకుంటూ ఉంటాడు ముఖానికి పౌడర్లు బాగా పూసుకుంటూ ఉంటాడు నేనింకా యువకుని నేను చూపించాలని ప్రయత్నం చేసుకుంటూ ఉంటాడు వీడింత ప్రయత్నం చేస్తూ ఉండగానే వీడికి ఇష్టం లేకుండానే ఆ వార్ధక్యం వచ్చి వీడి మీద పడిపోయి వీడు యవ్వనాన్ని మింగేస్తుంది కనుక ఈ విధంగా యవ్వనం బాల్యాన్ని మింగేస్తుంది వార్ధక్యం వచ్చి యవ్వనాన్ని మింగేస్తుంది ఓ మహర్షి ఈ మూడు దశల్ని పరిశీలించు చూడు ఈ మూడు దశలకి ఒకదాని మీద ఒకటికి ఎంత వరి ఉందో చూడు ఒకదాని మీద ఒకటి ఎంత క్రూరంగా వ్యవహరిస్తున్నాయో చూడు అందుచేత ఈ వార్ధక్య దశ దాకా మనం పరిశీలించి చూస్తే ఈ దశల్లో ఏ దశని మనం నమ్ముకోవడానికి వీలు లేదు మహాప్రభో కనుక ఈ శరీర సంబంధించినటువంటి ఏ అవస్థల మీద కూడా వార్ధక్యావస్థతో కలిపి ఏ అవస్థ కూడా నాకు ఏ రకమైనటువంటి ఆశ లేదు ఏ రకమైన మోహం లేదు అని శ్రీరామచంద్ర ప్రభు మనవి చేసుకుంటూ ఆ తర్వాత తనను తన విశ్లేషణను ఇంకా కొనసాగిస్తూ ఉన్నాడు వార్ధకే వర్ధతే స్పృహ అన్నాడు ఆయన స్పృహ అంటే కోరిక వార్థకే వర్ధతే వార్ధక్యంలో మరి పెరిగిపోతుంది ఏమిటి ఇక్కడ ప్రత్యేకంగా చెప్పడం అంటే వార్ధక్యదశలో అనుభవించే శక్తి ఉండదు కానీ కోరికలు మాత్రం పెరిగిపోతూ ఉంటాయి ఇది వార్ధక్యానికి ఉన్న విశేషం అందువల్ల ఈ వార్ధక్యంలో శోకం పెరిగిపోతుంది మోహం పెరిగిపోతుంది అనేక మందితో పరిచయాలు స్నేహాలు విరోధాలు మొదలైనవన్నీ కూడా ఇప్పటికే పెరిగి ఉంటాయి కనుక ఈ వార్ధక్య దశలో వియోగాల వల్ల వచ్చే విషాదాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి అన్నిటికీ మించి ఈ వార్ధక్యానికి ప్రధాన లక్షణం చింత వృద్ధస్తావ్ చింతాసక్త అన్నారు శంకరాచార్య స్వామివారు చింత నిరంతరం వెనకాల విషయాలను గురించి ఒకటే ఆలోచన చేస్తూ ఉంటాం ఈ ఆలోచన చేస్తూ కుమిలిపోతూ ఉంటాం నిత్యము తన యొక్క యువకుల మీద ఆధారపడి ఉంటాం అందుచేత అవమానాలు పొందుతూ ఉంటాం ఇవన్నీ కూడా వార్ధక్యానికి లక్షణంగా ఉంటూ ఉంటాయి గనక వార్ధక్యంలో ఏ రకమైన యోగ్యత లేదు అని శ్రీరామచంద్రమూర్తి నిర్ణయం చేశాడు అదేమిటయ్యా వార్ధక్యంలోకి వచ్చేటప్పటికి ప్రతివాడు కూడా ఎంతో కొంత దైవోన్ముఖంగా ఉంటాడు కాస్త భక్తిభావంతో ఉంటూ ఉంటాడు ఎవరైనా పెద్దలు మంచి ప్రవచనాలు చేస్తే వింటూ ఉంటాడు కనుక అది వార్ధక్యంలో ఉన్న సద్గుణమే కదా అంటారేమో అని శ్రీరామచంద్ర ప్రభు ఏ రకంగా విశ్లేషణ చేస్తున్నాడంటే బాల్యంలోనూ ఎవ్వరంలోనూ ఉన్న జీవి ఇహలోక సుఖాల కోసం నిరంతరం కృషి చేస్తూ ఉంటాడు వాడే వచ్చేసరికి ఇక ఇహలోకంలో తను ఎట్లాగా అనుభవించగల విశేషం ఎక్కువగా లేదు గనుక ఇక్కడి నుంచి పైకి ఏ స్వర్గలోకానికో వెళ్ళి అక్కడ బాగా సుఖాలు అనుభవించాలని లేదా రాబోయే జన్మలో ఇంతకంటే మంచి శరీరాన్ని పొంది ఇంతకంటే విశేషమైన సుఖాలు అనుభవించాలని ఆ రకమైనటువంటి అంతర్గతమైనటువంటి కామనా విశేషంతో భగవత్ ఉన్ముఖుడవుతాడు తప్పితే కొంచెం భక్తిభావంలో పడతాడు తప్పితే వాడు నిజమైన వైరాగ్యంతో భక్తిభావంలోకి రాడు ఇదేమిటయ్యా నీ శరీరం ఇక్కడే శిథిలమైపోతోంది కదా నువ్వు స్వర్గలోకంలో ఎలా సుఖాలు అనుభవిస్తావు ఈ వార్ధక్యంలో చేసే తపస్సు వల్ల అంటే ఈ శరీరం కాదండి లోపల సూక్ష్మ శరీరం అనే శరీరం నాకు ఒకటి ఉంది ఆ సూక్ష్మ శరీరం గనక బాగా శక్తివంతమైనది నేను ఆ సూక్ష్మ శరీరంతో ఆ స్వర్గాది లోకాల దగ్గరకు వెళ్ళి అక్కడ వేరే ఒక మంచి శరీరాన్ని ధరించి ఆ స్వర్గ సుఖాలను బాగా అనుభవించగలుగుతాను లేదా ఈ సూక్ష్మ శరీరంతో మళ్ళీ వచ్చే జన్మలో ఇంతకంటే మంచి మానవ శరీరాన్ని పొంది అక్కడ ఇంకా విశేషమైనటువంటి సుఖాలు అనుభవించగలుగుతాను అని ఆ రకమైనటువంటి కోరిక లోపల పెట్టుకుని ఆ మాట బయటికి చెప్పక కొంచెం భక్తిలో కొంచెం తపస్సులో వాడు కృషి చేస్తూ ఉంటాడు తప్పితే నిజమైన వైరాగ్యంతో వాడు తపస్సు చెయ్యడు అంటే దీని సారాంశేమిటి బాల్యంలోనూ యవ్వనంలోనూ ఈ స్థూల శరీరం మీద ఉన్నటువంటి మోహం కాస్త వార్ధక్యంలోకి వచ్చేటప్పటికి అంతర్గతంగా సూక్ష్మశరీరం మీద వ్యామోహంగా మారిందన్నమాట ఆ సూక్ష్మ శరీరం మీద వ్యామోహం వల్ల వాడు లోకాంతర సుఖాల మీద దేహాంతర సుఖాల మీద ఆశలు పెట్టుకుంటున్నాడనమాట శ్రీరామచంద్ర ప్రభువుకి తన స్థూల శరీరం మీద అలాగే సూక్ష్మ శరీరం మీద కూడా ఏమాత్రం వ్యామోహం లేదు గనుక వార్ధక్యంలో ఉండేటువంటి ఈ సామాన్య భక్తిని కూడా ఆయన ఏమీ సద్గుణంగా స్వీకరించలేదు అందువల్ల ఇప్పటి వరకు శ్రీరాముడు చేసినటువంటి వైరాగ్య విశ్లేషణ వల్ల మనకు ఏమి తేలిందంటే శ్రీరాముడికి ఇహలోక సుఖాల మీద ఏమాత్రం ఆశలేదు పరలోక సుఖాల మీద కూడా ఏమాత్రము ఆశలేదు అని విశ్వామిత్ర మహర్షికి అవగతమైంది అనమాట అంటే ఏమిటి దీన్నే వేదాంత గ్రంథాల యొక్క పరిభాషలో చెప్పుకోవాలంటే శ్రీరామచంద్రమూర్తికి ఇహాముత్ర ఫల భోగ విరాగం అనేటువంటి సాధనా సోపానం సంపూర్ణంగా స్వాధీనమైపోయింది అని విశ్వామిత్ర మహర్షికి అవగతమైందనమాట వేదాంత విద్యలో ప్రవేశించాలంటే ముఖ్యంగా నాలుగు అర్హతలు ఉండాలి అని వేదాంత గ్రంథాలన్నీ కూడా నిర్ణయించాయి వాటినే సోపాన చతుష్టయమని కూడా అంటూ ఉంటారు వాటిలో మొదటిది ఇహాముత్ర ఫలభోగ విరాగం రెండవది నిత్యానిత్య వస్తు వివేకం మూడవది శమధమాది షట్క సంపత్తి నాలుగవది ముముక్షుత్వం ఇవి వేదాంత గ్రంథాలు చదివే వారికి ఎవరికైనా కూడా సుప్రసిద్ధాలైనటువంటి విషయాలే వీటిలో మొదటి సోపానమేమిటి ఇహాముత్ర ఫలభోగ విరాగం ఇప్పటి శ్రీరామచంద్రమూర్తి ఇన్ని సర్గలలో చేసినటువంటి వైరాగ్య విశ్లేషణ వల్ల ఆయనకు సంపూర్ణంగా ఇహాముత్ర ఫల భోగ వినాగం కలిగింది అని మనకి అర్థమైపోతోంది అయితే ఈ స్థితి వచ్చేందుకు శ్రీరామచంద్ర ప్రభు ఏం చేశాడయ్యా ఏదన్నా యోగం చేశాడా ఏదన్నా తపస్సు చేశాడా ఏదన్నా వ్రతం చేశాడా అంటే అవేమీ చేయాలయన కేవలం తన నిశిత పరిశీలన ద్వారా ఈ లోకాన్నంతా కూడా తన సూక్ష్మ దృష్టితో పరిశీలించి చూడటం వల్ల దీంట్లో ఉన్నటువంటి ప్రతి వస్తువులోనూ కూడా ఏ సారము లేదనేటువంటి గ్రహించి దీంట్లో నిత్య వస్తువేది అనిత్య వస్తువేది అనేటువంటి విశ్లేషణ చేసి నిత్యానిత్య వస్తు వివేకపూర్వకంగా తన యొక్క జ్ఞానాన్ని కేవలం విమర్శ ద్వారా పెంచుకున్నాడు గనక కేవలం లోక పరిశీలన వలనే ఆయనకి ఈ స్థితి అందింది అని కూడా విశ్వామిత్ర మహర్షి అర్థం చేసుకున్నాడు శ్రీరామచంద్ర ప్రభు ఇంత విస్తారంగా మనవి చేయడంలో ఆయన ఉద్దేశం కూడా అదే అయితే శ్రీరామచంద్ర ముత్ర ఇహాముత్ర ఫలభోగ విరాగంలో తనకు కలిగినటువంటి స్థితిని బాగా స్పష్టంగా చెప్పాడు కానీ నిత్యానిత్య వస్తు వివేకం విషయంలో అంత స్పష్టంగా చేయలేదు ఓహో నేనింతవరకు చెప్పినటువంటి ఈ వైరాగ్య ప్రసంగంలో నిత్యానిత్య వస్తు వివేకాన్ని విశ్వామిత్ర మహర్షి గారికి నేను బాగా మనవి చేసినట్లు లేదే అని ఆలోచించుకున్నాడు ఆయన ఆలోచించుకుని ఆ నిత్యానిత్య వస్తు వివేకాన్ని తను ఏ రకంగా అర్థం చేసుకున్నాడో దాన్ని మనవి చేయడం కోసం శ్రీరామచంద్ర ప్రభు ఇక కాలతత్వాన్ని వివేచన తెలుసుకున్నాడు కాలం అంటే ఏమిటి ఈ మానవ జీవితంలో కాలం ఏ రకమైన పనులు చేస్తోంది అని ఇప్పటి తను చెప్పినటువంటి ఈ బాల్య యౌవన వార్ధక్య దశలున్నాయే ఇవి కాలం వల్ల వచ్చేవే అంచేత ఆ దశల్ని వివరించాడు గనక పరోక్షంగా కాలాన్ని గురించి ఎంతో కొంత వివరణ చేసినట్లే కానీ కాలాన్ని గురించి సాక్షాత్తుగా చెప్పాలనేటువంటి సంకల్పంతో తన విశ్లేషణను శ్రీరామచంద్ర ప్రభు కొనసాగిస్తూ ఎందుకంటే బాగా పరిశీలిస్తే ఈ సంసార చక్రంలో కలిగే భ్రాంతులు అనేక ఉన్నాయి కదండి వీటన్నింటినీ వృద్ధి చేసేది ఎవరు అని ఆలోచించండి ఆలోచిస్తే అది కాలమే అని తేలుతుంది ఈ కాలమే ప్రతివాడికి ఏమని చెబుతుందంటే ఇప్పుడు నాలో ఒక కోరిక పుడుతోంది అని చెబుతుంది పుట్టి ఏం చెబుతుందంటే కొంచెం ఆగవయ్యా దీనికి ఇంకా సమయం రాలేదు కొంచెం సేపు ఆగినట్టయితే నీ కోరిక తీర్చుకునేందుకోసం ఏ ప్రయత్నం చేయాలో దానికి అనువైన సమయం వస్తుంది బోధిస్తుంది ఆ తర్వాత వీడు అంత ఆ సమయం వరకు కూడా కొంచెం ప్రతీక్ష చేసి అనువైన సమయం రాగానే ఆ ప్రయత్నాలన్నీ చేస్తాడు ఆ ప్రయత్నాల వల్ల తన అనుకున్నటువంటి ఫలితాలను సాధిస్తాడు సాధించేటప్పటికి ఓహో భవిష్యత్ కాలంలో ఇంకా కొద్దిసేపట్లో నేను అనేక సుఖాలను అనుభవించబోతున్నాను అనేటువంటి ఆలోచనను కూడా ఈ కాలమే కలిగిస్తూ ఉంటుంది ఈ కాలం చేసేటువంటి ఈ ప్రోత్సాహం లేకపోయినట్లయితే మానవుడి హృదయంలో మొదట్లో బీజరూపంగా పుట్టినటువంటి ఈ కోరిక క్రమక్రమంగా మహావృక్షంగా పెరగదు అప్పుడే మొదట్లోనే పుట్టిన కొద్దిసేపట్లోనే అణగారిపోయి ఉండేది అలా కాకుండా కోరికలు పల్లవాలు వేసి మరి మొగ్గలు తొడిగి పూలు పూసి పిందెలు వేసి పళ్ళు పండేదాకా కోరికల్ని పెంచేది ఎవరయ్యా అంటే ఈ ప్రక్రియ చేసేంత కాలమే కనుక కాలాన్ని గురించి జాగర్తగా విశ్లేషణ చెయ్యాలి అని శ్రీరామచంద్ర ప్రభు మనసులో నిర్ణయం చేసుకుని అంటున్నాడు విశ్వామిత్ర మహర్షి మానవుల యొక్క కోరికలు క్రమక్రమంగా పెరిగేటువంటి ప్రక్రియలో కాలానికి చాలా ప్రముఖ స్థానం ఉందండి అయితే ఈ కాలంలో విశేషం ఏమిటంటే ఏ కాలమైతే మానవుల యొక్క కోరికలను భోగాలను వీటిన్నిటినీ కూడా పెంచుతూ ఉంటుందో అదే కాలం ఈ భోగాలన్నింటినీ కూడా మింగేస్తుంది చూస్తుండగానే కాలం మానవ శరీరాన్నే మింగేస్తుంది ఈ కాలం ఇంత క్రూరమైనది ఈ కాలంలాగా క్రూరమైన వస్తువు మరొకటి లేనేలేదు ఇది మింగలేని పదార్థమే లేదు అందరినీ మింగేస్తుంది అన్నింటినీ మింగేస్తుంది ఈ కాలం యొక్క ప్రవర్తన ఉందంటే అదే ముందర ఈ కోరికల్ని పెంచుతుంది అదే ఆ కోరికల్ని మింగేస్తూ ఉంటుంది ఈ పద్ధతి ఎలా ఉందంటే శ్రీరామచంద్ర ప్రభువు ఒక వింత ఒక విచిత్రమైనటువంటి ఉదాహరణ ఉపమానమిస్తున్నాడు ఇంకా రాజ్యభారం నెత్తిమీద పడకుండా ఉండే రాజకుమారుడు ఎంత బాధ్యతారహితంగా ప్రవర్తిస్తాడో ఈ కాలం అనేవాడు కూడా అలాగే బాధ్యతారహితంగా ప్రవర్తిస్తూ ఉంటాడండి అని శ్రీరామచంద్ర ప్రభువు తన మీదే తను చమత్కారం చేసుకుంటున్నాడు రాజకుమారులు అంటే తన అట్లా ఉన్నాడని కాదు సామాన్యంగా లోకంలో ఉండే రాజకుమారులను ఆయన పరిశీలించి చూశాడు వాళ్ళు ఏమీ బాధ్యత ఉండదు బాధ్యత రహితంగా ప్రవర్తిస్తూ ఉంటారు అధికార మతంతో ప్రవర్తిస్తూ ఉంటారు ఈ కాలం కూడా అట్లాగే ప్రవర్తిస్తూ ఉంటుందండి వీళ్ళకి ఏ రకమైనటువంటి ఈ కాలానికి ఏ రకమైన విచక్షణ జ్ఞానం కూడా లేదు నేనే పెంచి పోషించా కదా ఈ కోరికల్ని ఈ భోగాలను నేనెట్టా మింగేస్తా జ్ఞానం కానీ దయ కాని అటువంటిది ఏమీ లేదు సౌకుమార్యం కూడా ఏమీ లేదు చాలా క్రోరంగా సమస్తమైన వస్తువుల్ని కూడా ఇది మింగేస్తుంది సమస్త జీవుల్ని కూడా ఇది మింగేస్తుంది అని చెబుతూ శ్రీరామచంద్ర ప్రభు ఇదే ప్రకరణలో పరోక్షంగా తన వంటి యొక్క బాధ్యతారహిత ప్రవృత్తిని కూడా నిందించాడన్నమాట ఈ విధంగా శ్రీరాముడు కాలతత్వాన్ని విస్తరిస్తూ విస్తరిస్తూ వర్ణిస్తూ వర్ణిస్తూ నాలుగు సర్గల్లో విశేషంగా విశ్లేషణ చేశాడు చివరికి స్వభావ పరిశీలన వల్ల తనకు ఈ సంసారం మీద మాత్రము అభిలాష లేకుండా పోయిందని ఈ కాల విశ్లేషణ వల్ల తనకు జరిగినటువంటి ఉపకారం ఇదని ఆయన తేల్చి చెప్పాడు ఇప్పటికి ఇరవై ఆరో సరిగా పూర్తయిపోయింది జై గురుదత్త